ఈరోజు రెండు జులై రెండు వేల సంవత్సరం స్థలం గుంటూరు నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్ మళ్ళీ ఒకసారి మనమందరం ఆత్మవిజ్ఞాన శాస్త్రజ్ఞులు యోగులు నిరంతర ధ్యాన దీక్షా తత్పరులు అయిన మాన్యశ్రీ డాక్టర్ ప్రసాదరాయ్ కులపతి గారిని కలుద్దాం కులపతి గారు గత రెండు సంవత్సరాల నుంచి పిరమిడ్ ధ్యానుల ప్రపంచంపై విశేషమైన అపారమైన అభిమానంతో వాత్సల్యంతో అనేక ప్రాంతాల్లో ఆత్మజ్ఞాన అమృతాన్ని ప్రసాదించారు మళ్ళీ ఒకసారి పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి ధ్యాన యోగంలోని కొన్ని విశేషాలను తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను డాక్టర్ ప్రసాదరాయ్ కులపతి గారు ఈనాడు మానవ ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఎవరిని అడిగినా అశాంతితో ఏదో తెలియని వేదనతో తెలిసిన బాధలతో రకరకాలుగా ప్రవృత్తులతో వివృత్తులతో మనుషులు కనిపిస్తూ ఉంటారు సామాన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర నుండి శ్రీమాన్యుడైన వ్యక్తి దాకా మీరు ఎవరినైనా కదిలించి చూడండి మేము పరిపూర్ణంగా సుఖంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అని చెప్పగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు ఎక్కడో ఏ యోగ సాధకుడు ఏ ధ్యాన యోగో ఏ ఋషితుడైనటువంటి వ్యక్తు ఆ విషయాన్ని చెప్పగలడేమో కానీ మాములు వాళ్ళని ఎవరిని కదిలించినా ఎవడి కష్టాలు వాడివిగా కనిపిస్తాయి అసామాన్యమైనటువంటి అనంత సంపదలు వాడిని అడిగినా ఆ సంపదలు రక్షించుకోవడానికి అతడు తాపత్రయం అది ఎంతో బాధాకరంగానే ఉంటున్నది చిన్నవాడి దగ్గర నుండి పెద్దవాడి దాకా ఎవరైనా సరే బాధతోటో దేనితోటో అలమటిస్తూనే ఉన్నారు ఈ అశాంతిని పోగొట్టడం ఎట్లా మానవుణ్ణి శాంతిమయమైన సుఖజీవిగా చేయటం ఎట్లా దీనికోసమై ఋషులు తప్పించారు పరితపించారు మహర్షులు దానికోసం తమ జీవిత సర్వస్వాలను వెచ్చించి అనంత హిమాలయ గుహా గుహలలో ఎక్కడెక్కడో నదీ తీరాలలో పర్వత ప్రాంతాలలో వాళ్ళు తపస్సు చేసి రహస్యాన్ని కనుక్కోటానికి ప్రయత్నం చేశారు గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అతడు దీనికోసమే ప్రయత్నం చేశాడు తన చిన్నతనంలో ముసలితనం ఆక్రమించుకున్నటువంటి జీవులను చూశాడు రోగ్రస్తులైన వ్యక్తులను చూశాడు మరణించినటువంటి శవాలను చూశాడు ఎట్లా ప్రతి వ్యక్తి కూడాను ఇలా రోగ్రస్తుడై జరా పీడితుడై చిట మరణం చేత ఆక్రమించుకోబడవలసిందేనా దీనికేం వేరే మార్గం ఏం లేదా దీని రహస్యం ఏమిటి మానవ జీవిత రహస్యం ఏమిటి ఈ సుఖాలను అనే భ్రాంతితో మానవుడు జీవిస్తూ నిరంతరం దుఃఖాల పాలైతూ వాటి నుంచి విముక్తి కోసం ప్రయత్నిస్తూ ఈ పోరాటంలోనే జీవితాన్ని వదులుకుంటూ ఉన్నాడు దీన్ని రహస్యాన్ని కనుక్కోవటం ఎట్లా అని అనుకున్నాడాయన ఆ రహస్యాన్ని తెలుసుకోవటం కోసమే అతడు తన ప్రియురాలిని విడిచిపెట్టి యశోధరను విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశాడు ఆ తపస్సులో ఎన్నో ఏళ్ళు గడిచినాయి ఏ జీవిత రహస్యమూ గోచరించలేదు తపస్సులో ఉండే క్లేశాలు అత్యంత కష్టాలు నిరంతర ఉపవాసాలు ఆహారం తజించటం చివరకు ఏ మిరియపు గింజలో రెండు ఆవ గింజలో తిని మాత్రమే జీవించటం ఈ స్థితిని ఇన్ని తపస్సులు చేసి ఇంత కష్టాలు పడి కూడా జీవిత రహస్యం తెలుసుకోలేకపోయినానే అనే వేదన తపస్సు వల్ల ఏం ఎలా ఎలా మానవ జీవిత రహస్యాన్ని తెలుసుకోవటం ఎప్పటికీ సాధ్యం ఏనాటికి ఎట్లా అని ఇలా బాధలు పడుతూ పడుతూ చిట్ట ఒకనాడు ఇంచుమించు ఆహార రాహిత్యం వల్ల స్పృహ తప్పిపోయేటువంటి స్థితిలో ఒక సామాన్య అయినటువంటి గృహిణి ప్రేమతో పెట్టినటువంటి ఆహారాన్ని తీసుకొని ఆయన బోధివృక్ష ఛాయలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఆనాపాన సతీ ఇన్నాళ్లు చేసిన తపస్సు ఒక రకం ఇప్పుడు చేస్తున్న తపస్సు ఒక రకం ఒక ధ్యానం ఒక ప్రశాంతమైనటువంటి మౌన ముద్రలో నిరంతరం ఉచ్ఛ్వాస ను నిశ్వాసాలను గమనిస్తూ ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టాడు ఆ ధ్యానంలో ఆయనకు జీవిత సత్యం దుద గోచరించింది ప్రాణ ప్రయాణం పరితః ప్రమాణం ఉచ్ఛ్వాస నిశ్వాస గతిక్య ఏకాగ్రచితే ధ్యానం సపశ్యతి ప్రాతిభవాత్మశక్తి అంటే కాసేపు అయ్యేటప్పటికీ ధ్యానంలో ఆయనకివో విచిత్రమైనటువంటి అనుభవాలు కలగటం మొదలుపెట్టినాయి ఎవరెవరో ఆయన ముందు నిల్చున్నారు ఆయన కంటి ముందు మారుడు నిల్చున్నాడు ఈ ప్రపంచంలో ఉండే సర్వ సౌఖ్యాలు నీకు అనంతమైనటువంటి సామ్రాజ్యాన్ని నీకు ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త రాజ్యాలను పరిపాలించేటువంటి అధికారాన్ని నీకు ఇస్తాను ఒక యువకునిగా ఒక సంపన్నునిగా ఒక మహారాజుగా ఒక చక్రవర్తిగా ఈ మానవ లోకంలో ఉండే సమస్త సౌఖ్యాలు ప్రపంచంలో ఉండే సౌందర్యవతులు అందరినీ నీ వశించేస్తాను అప్సరసలంతా నీ ముందు వారులు తీర్చి నిల్చుంటారు హాయిగా సుఖాలు అనుభవించు నువ్వు ఇన్నాళ్లు చేసినటువంటి తపస్సుకు ఇన్నాళ్లు చేసినటువంటి శ్రమకు నీకు ఈ రహస్యం ఈ అనంతమైనటువంటి వరం ఈ దివ్యమైనటువంటి విభూతి నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడాయన అంటే ఇన్నాళ్ళు నేను చేసింది దేనికోసం ఈ తపస్సంతా దేనికోసం ఈ కష్టమంతా దేనికోసం నేను మానవ జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాను మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు ఏమి తెలుసుకోవాలని వెళుతున్నాడు అతడి ధ్యేయం ఏమిటి నిరంతరం వయస్సు పెరుగుతూ బాలత్వం నుండి యవ్వనం యవ్వనం నుండి వృద్ధత్వం ఆ వృద్ధత్వం ఈ వయస్సులో అనేక రకమైనటువంటి జరా రోగములు వీటితో పీడించబడుతూ చివరకు మృత్యువశుడై ఎక్కడికి వెళుతున్నాడు ఆ రహస్యం తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో దుఃఖాన్ని సమూలంగా తొలగించాలి ఆ తెలుసుకోటానికి ఆ విజ్ఞానాన్ని పొందటానికి మానవ జాతికి శ్రేయస్సును సమకూర్చటానికి తపస్సు మొదలుపెట్టిన నేను ఇవాళ ఈ సుఖాలకు వశుండయి ఈ భోగాలకు వశుండయి ఈ ఆనందాలు అనుకుండేటువంటి వాటిని పొందటానికి గనక ప్రయత్నం చేసి వాటిని పొందుతూ నా జీవితాన్ని గడుపుకుండేటట్టయితే నేను కూడా మరో చక్రవర్తి మరో సమ్రాట్టులాగాను నాకంటే ముందు ఎంతమంది మహనీయులు వచ్చారు ఎంతమంది మహాపురుషులు వచ్చారు కారే రాజులు రాజ్యముల్ వారేరీసిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైన కలదే ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని వందల వేల లక్షల మంది చక్రవర్తులు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించి అనంతమైన కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళలో నేను ఒక అవుతాను లేకుంటే వాళ్ళకంటే ఎక్కువ సుఖాలు అనుభవించిన వాడిని అయితే కావచ్చు కనుక ఇది నా ధ్యేయం కాదు నా జీవిత మార్గం ఇది కాదు నా ఆదర్శం ఇది కాదు నాకివేవీ అక్కర్లేదు అని తిరస్కరించాడు ఎప్పుడైతే ఆ మహాపురుషుడు సుఖాన్ని దుఃఖాన్ని వీటన్నింటికీ మూలమైనటువంటి ఈ భోగములను వీటన్నింటినీ ఆయన త్యజించగలిగాడు అక్కర్లేదని త్యాగం చేయగలిగాడు అనంతమైనటువంటి జ్ఞానదీప్తి అతడికి సాక్షాత్కరించింది అనంతమైన దివ్యశక్తులన్నీ అతడి వశమైనవి మోహకారకుడైన మారుడు పక్కకు తొలగిపోయినాడు ఈ ప్రపంచాన్ని కనుచూపుతో తన ఆజ్ఞాశక్తితో శాసించగలిగినటువంటి అనంతమైన మహాసంకల్పశక్తి ఆయనకు లభించింది మానవ జీవితంలో ఉండే రహస్యాన్ని ఆయన తెలుసుకోగలిగాడు మరణానంతర జీవిత రహస్యాన్ని ఆయన తెలుసుకోగలిగాడు మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు ఏ ప్రాంతానికి వెళుతున్నాడు ఏ లోకానికి వెళుతున్నాడు మరణించిన తర్వాత ఏ శరీరం వస్తుంది ఎట్లా ఉంటాడు ఎక్కడికి పోతాడు ఈ పోయినవాడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు ఆయనకు తన పూర్వ జన్మలు సమస్తము కూడా కనిపించినవి సాక్షాత్కరించినాయి అలానే మనం భగవద్గీతలో కూడా చూస్తాం శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతాడు బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యం వేద నత్వం వేత్త పరంతపా అర్జున నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయి అన్నీ నాకు తెలుసు నీకేమీ తెలియదు అని అన్నాడు నిజమే అదొక అద్భుతమైనటువంటి రహస్యం నరనారాయణులు పూర్వజన్మలో కృష్ణార్జునులు ఇద్దరు కూడా కృష్ణుడు నారాయణుడు అర్జునుడు నరుడు ఇద్దరు సమానమైన తపస్సే చేశారు ఇద్దరు సమానమైనటువంటి శక్తి సంపన్నులే కవలలు జంట వాళ్ళిద్దరూ కూడా జన్మ మారేటప్పటికీ నారాయణుడు కృష్ణుడైనాడు నరుడు అర్జునుడైనాడు కానీ విచిత్రం చూడండి నరుడు కేవలం మహావీరుడైన ధానుష్కుడైనాడు నారాయణుడు నారాయణుడైనటువంటి కృష్ణుడు ఆయన పరమేశ్వరుడైనాడు సాక్షాత్ భగవంతుడైనాడు ఎక్కడ ఎలా దీంట్లో వచ్చిన రహస్యం దీంట్లో విశేషం ఏమిటి అనంటే కృష్ణునిలో పరమేశ్వరాత్మకమైన నారాయణ శక్తి వైష్ణవమైన శక్తి కృష్ణునిలో ప్రవేశించింది నరునిలో ఇంద్రాత్మకమైన శక్తి ప్రవేశించింది ఆ ఇంద్రశక్తి వల్ల సకల లోకములను జయించగలిగినటువంటి మహావీర పరాక్రమ సాహస శక్తులు అర్జునుడికి సంక్రమించిన అత్యంత జ్ఞానాత్మకమైన మహాశక్తి ఈ లోక సృష్టి స్థితిత్మకమైన సర్వశక్తి కృష్ణునిలోకి వచ్చింది ఇద్దరు జీవులలో ఉండేటువంటి రహస్యం అలా ఉన్నదన్నమాట అలా ఒక్కొక్క జీవి అనేక జన్మ జన్మల ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో ఎక్కడో ఆ భగవత్ శక్తిని అందుకుంటాడు ఎక్కడో ఆ ప్రాతిభమైనటువంటి మహత్తర ప్రజ్ఞ ఆ జీవుణ్ణి ఆవహిస్తుంది అతడికి తెలియకుండానో తెలిసో ఆ దివ్యమైనటువంటి శక్తిని అతడు పొందగలుగుతాడు బుద్ధుడు కూడా ఎన్నో జన్మ పరంపరలు ఎత్తి ఎన్ని జన్మలో ఎత్తి ఆ బోధిసత్వుని యొక్క ఆ జన్మ పరంపరలను పొంది పొంది ఈనాడు బుద్ధత్వాన్ని పొందగలిగాడు ఆ బోధివృక్ష ఛాయలో అతడు బుద్ధత్వాన్ని పొంది ఆ అనంతమైనటువంటి దివ్యశక్తితో బయలుదేరి మానవలోక శ్రేయస్సు కోసం ఆయన ता ध्यान योग साधन वा अद्भुता साधो यूपी दिव्य ज्ञाना साधो ताड़ू आनंदी अभव मे का आ दिव्यमुति पटं मतमे का అది తన తోటి మానవులకు ప్రసాదించాలి మానవులకు దుఃఖాన్ని పోగొట్టాలి నిరంతర శోకమగ్నులై నిరంతర దుఃఖమగ్నులై బాధితులైనటువంటి మానవులు వ్యధితులైన మానవులు పీడితులైనటువంటి నరులు వీళ్ళందరిలో కూడా ఆ దివ్యమైనటువంటి కాంతి లహరికలను ప్రసారం చెయ్యాలి ఆ దివ్యమైనటువంటి శక్తిని మానవ జాతికి అందించాలన్న ధ్యేయంతో ఆ మహాపురుషుడు బయలుదేరాడు బయలుదేరి మానవ జాతి దుఃఖానికి కారకమైనటువంటి విశేషాలను అన్నింటినీ బోధించాడు ఆ దుఃఖాన్నిండి విముక్తి కావటం ఎట్లనో ఆయన బోధించాడు అయితే ఈ బోధించేటప్పుడు ఎవరు నమ్మరంత తొందరగా బోధించేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఉపన్యాసం చెప్పినంత మాత్రాన ప్రసంగం చేసినంత మాత్రాన మాటలు చెప్పినంత మాత్రాన అవి ప్రభావాన్ని చూపించలేవు ఒక వ్యక్తి మాట అవతలి వ్యక్తి మీద ప్రభావాన్ని చూపించాలి కొన్ని వందల మంది మీద ప్రభావం చూపించాలి కొన్ని వేల మంది మీద ప్రభావం చూపించాలి అంటే ఆ వ్యక్తి వెనకాల తపశ్శక్తి ఉండాలి తపశ్శక్తి ఉంటే ఆ తపశ్శక్తి ప్రేరితుడైనటువంటి మానవుడి యొక్క వాక్కులో మహా అద్భుతమైనటువంటి దివ్య శక్తి అవతల వాడిని ప్రభావితం చేస్తుంది అతడిలో నుండి ప్రసరిస్తున్నటువంటి దివ్య కాంతి తరంగములు అవతలి వ్యక్తి మీద ఒక అయస్కాంతంలాగా పనిచేసి అతడి మనస్సు మీద ప్రభావం చూపించి ఆ వ్యక్తి ఇతడిని గ్రహించేటట్టుగా చేస్తాయి ఏ వ్యక్తి తాను చెప్పేదాన్ని ఆచరిస్తాడు తాను చెప్పేది తాను జీవితంలో ఆచరించి శక్తిమంతుడైనాడు అతడు చెప్పేవి మాత్రమే ప్రపంచం గ్రహిస్తుంది కానీ మిగిలినవాడు అవే మాటలు చెప్పినా గ్రహించదు ఇక్కడ వచ్చిన ఉదాహరణ తీసుకోవచ్చు మనం సుప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది తన పిల్లవాడిని తీసుకొని ఆయన దగ్గరికి వచ్చింది మా ఎంత చెప్పినా వినటం లేదండి వీడు బాగా మధుర పదార్థాలు స్వీట్లు తింటాడు వాడు ఎంత చెప్పినా వద్దురా బాగుండదురా ఆరోగ్యం చెడిపోతుందిరా అని అంటే వాడు వినటం లేదండి మీరు పెద్దవాళ్ళు మీరు చెబితే వింటాడు అని నాకు నమ్మకం కలిగింది మీరు ఒకసారి చెప్పండి అన్నది ఆవిడ అంటే అమ్మా ఒక పది రోజుల తర్వాతరా అప్పుడు చూద్దాము అన్నాడు ఇదేమిటి అని ఒక మాట చెప్పడానికి పది రోజుల తర్వాత రమ్మంటాడు అని అనుకొని ఆవిడ సరే పోనీలే పెద్ద చెప్పాడు అని అనుకొని పది రోజుల తర్వాత వచ్చింది వస్తే మళ్ళీ ఇంకో పది రోజుల తర్వాతరా అన్నాడు ఇదేమిటా అని అనుకొని మళ్ళీ అటునే పది రోజుల తర్వాత పిల్లవాడిని తీసుకొని వచ్చింది వస్తే అప్పుడు ఆయన నాన్న స్వీట్లు తినవాకు తింటే ఆరోగ్యం చెడిపోతుంది మానేసి అన్నాడు సరేనండి మానేస్తాను అన్నాడు వాడు మానేశాడు అప్పుడు ఆవిడ అడిగింది పరమహంసను స్వామి ఈ ఒక్క మాట చెప్పడానికి ఇన్నిసార్లు ఎందుకు తిప్పారు అని అడిగింది ఆవిడ అడిగితే అన్నాడు అమ్మ ఏది నేను చేస్తానో అదే చెప్తాను ఏది చెయ్యలేనో అది చెప్పను నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం మరి మీ వాడికి మా మానేమని చెప్పాలి అంటే నేను తినేవాడిని నేను ఎట్లా చెప్పేదమ్మా అందుకని మీ వాడికి చెప్పడం కోసం నేను పది రోజులు మానేశాను కానీ ఈ బుద్ధి పుట్టింది చాపల్యం వల్ల మళ్ళీ పదో రోజు ఒక స్వీట్ తిన్నాను అందుకని మీరు మరి రెండోసారి వచ్చినప్పుడు చెప్పలేకపోయినాను మళ్ళీ పది రోజులు కష్టపడి సాధన చేసి ఒక్క స్వీటు కూడా తినకుండా ఇంకా తినకుండా ఉండగలిగినటువంటి నిగ్రహాన్ని నేను సాధించానన్న నమ్మకం నాకు కలిగిన తర్వాత నేను మీ వాడికి చెప్పాను ఇప్పుడు నేను చెబితే వింట వాడు ఎందుకల్లా నేను నిగ్రహాన్ని పొందాను గనక నన్ను నేను నిగ్రహించుకున్నాను గనక ఏది నేను చెప్తాను అది ఆచరించి చూపించుకున్న తర్వాత ఆ నాకు కలిగిన తర్వాత నాకు చెప్పగలిగినటువంటి ధైర్యం వస్తుంది స్థైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది అని అన్నాడు అంటే ఒక వ్యక్తి ఏదైనా మాట చెబితే ఆ మాట తాను ఆచరించేవాడు కావాలి తాను నిజంగా ముందు చేసి ఆచరించి అతడు చెప్పేటట్టయితే అతడు చెప్పిన దాన్ని ప్రపంచం వింటుంది ఒక గాంధీ మహాత్ముడు చెబితే వేల లక్షల కోట్ల మంది ప్రజలు విన్నారు మరి ఒక బుద్ధ భగవానుడు చెబితే మరి లక్షల మంది విన్నారు ఎందువల్ల వాళ్ళ వెనకాల ఒక తపశ్శక్తి ఉన్నది వాళ్ళు అనంతమైనటువంటి దివ్యశక్తిని ఒక ప్రవాహికలలాగా వాహికలలాగా తమలో ఆ దివ్యశక్తిని ఆకర్షించుకున్నటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు ఏమి చెప్తారో అది చేసి దాని సాధించి ముందు దాని యొక్క ప్రభావం తమలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ విధంగా బుద్ధ భగవానుడు మరి ఆ అనంతమైనటువంటి తపస్సు చేసి ఆ తప ప్రభావంతో ఆయన జీవితంలోకి సమాజ జీవితంలోకి ప్రవేశించాడు ఆయన ప్రవేశించి ఆయన అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తుంటే జీవితంలో రకరకాలైనటువంటి పరీక్షలు వస్తాయి జీవితంలో చిత్రమైనటువంటి అనుభవాలు కలుగుతాయి ఆయన హింసను చూశాడు మానవుల హింసను చూశాడు జంతువుల హింసను చూశాడు అయ్యో యజ్ఞముల పేరుతో యాగముల పేరుతో సాధనల పేరుతో తపస్సుల పేరుతో జీవులను హింసిస్తున్నారు అనేక జంతువులను బలి ఈ బలి వల్ల ఏమి సాధించగలుగుతాం జంతువులను చంపిచేసేటువంటి ఈ యజ్ఞం ఏమి ఫలితాలు అని ఆయన యజ్ఞ వాటికల దగ్గరికి వెళ్ళాడు మహాకాశ్యపుడు అనేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చాలా సుప్రసిద్ధుడైనటువంటి కుల గురువు ఆయన ఆయనకు పదివేల మంది శిష్యులు ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమం ఉన్నది అక్కడికి వెళ్ళి ఆయన ఆ యజ్ఞం జరగబోతూ ఉండటం చూశాడు అక్కడ ఎన్నో వందల వేల పశువులు యూప కట్టబడి ఉన్నాయి యజ్ఞంలో చంపబడటానికి అక్కడ సిద్ధం చేయబడి ఉన్నాయి ఆ కాశ్యపుని దగ్గరికి వెళ్ళి ఈ యజ్ఞం ఆపండి ఈ హింస ఆపండి హింస వల్ల మానవుడు సాధించగలిగింది ఏం లేదు అహింసయే పరమేశ్వరు నాకు ఇష్టమైనటువంటిది చంపవద్దు చంపవద్దు అని ఆయన చెప్పాడు చెబితే వాడు నవ్వి వెటకారంగా మాట్లాడి పోవయ్యా నువ్వు చెప్పేది మాకు అని అన్నారు అంటే అహింస మానవుడు పాటించి తీరాలి మీరు యజ్ఞం చేయటం దేనికోసం దైవానుగ్రహం కోసం దైవానుగ్రహం హింస వల్ల ఎట్టి పరిస్థితులలోనూ కూడా రాదు రాదు రాదు కనుక మీరు హింస మానండి అని మళ్ళీ చెప్పాడు వాళ్ళు వినలేదు యజ్ఞానికి సిద్ధం చేశారు మరి అగ్ని జ్వాలలను రగిల్చడం కోసం మరి ఘత పాత్రలను సిద్ధం చేశారు కాష్టములు సిద్ధం చేశారు సమిధలు సిద్ధం చేశారు అన్నీ బాగా ఉన్నాయి యజ్ఞకుండములో హోమకుండల్లో అగ్ని జ్వాలలను ముట్టించడం కోసం అరణి మధించి మరి అగ్నిని ముట్టిస్తూ ఉన్నారు ఆయన అన్నాడు నా ఆజ్ఞ లేక అగ్ని వెలుగదు నా ఆజ్ఞ లేక అగ్ని వెలుగదు మీరు ఎంత ప్రయత్నించినా ఇవాళ యజ్ఞం చేయలేరు అన్నాడు ఆయన వాళ్లకు ఆశ్చర్యం కలిగింది ఎంతో ప్రయత్నించారు అగ్ని ముట్టుకోవటం లేదు ఎన్ని ప్రయత్నాలు వాళ్ళకు చేతైన మామూలు యజ్ఞంలో ఉండే అన్ని ప్రయత్నాలు చేశారు అగ్నిని తెచ్చారు అయినా ముట్టించలేకపోయినారు వాళ్ళు దిగ్భ్రాంతులైపోయినారు దిగ్భ్రాంతులైపోయి ఎవరి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అగ్నిని శాసించగలిగినటువంటి ఒక మహామానవుడు ఇక్కడ కనిపిస్తున్నాడు ఇన్నిసార్లు మనం యజ్ఞాలు చేశాం ఎన్నిసార్లు మనం యాగ వధించాం యాగల్లో యాగంలో ఇంద్రాది దిక్పాలకులను సంతోష పెట్టగలిగామని అనుకున్నాం వాళ్ళు సంతోషించారో లేదో తెలియదు కానీ అయినా అక్కడ ఉన్న వ్యక్తులలో ఏ వ్యక్తి కూడా దివ్య జ్ఞానం పొందిన వ్యక్తి లేడు దివ్య దృష్టి పొందిన వ్యక్తి లేడు మూడవ కన్ను తెరుచుకున్నటువంటి వ్యక్తి లేడు మహాకాశ్యపుడు కూడా మహాపండితుడే శాస్త్రవేత్త యజ్ఞకర్తే కానీ ఆయనకు కూడా మూడవ కన్ను వికసించలేదు దివ్య దృష్టి రాలేదు కానీ ఒక దివ్య శక్తి యొక్క విలాసాన్ని అక్కడ చూశాడు అగ్నిని శాసించగలిగిన ఒక వ్యక్తిని చూశాడు ప్రకృతిలో పృథివ్యప్ తేజో వాయురాకాశములు ఐదు కూడాను మా పంచభూతములివి ఈ పంచభూతములను శాసించగలిగినటువంటి వ్యక్తి ఎవడో అతడు సామాన్యుడు కాదు అతడు భగవత్తుల్యుడైనటువంటి వ్యక్తి కాశ్యపుడికి అర్థమైంది ఎవరో ఒక మహాపురుషుడితడు సామాన్యుడైన వ్యక్తి కాదు ప్రపంచాన్ని శాసించగలిగిన పంచభూతములనే శాసించగలిగినటువంటి ఒక మహాపురుషుడు ఇక్కడ నిల్చున్నాడు అందరూ పాదాక్రాంతులైనారు యజ్ఞాన్ని వదిలిపెట్టేశారు ఆ మహాకాశ్యపుడు బుద్ధుని యొక్క ప్రధాన శిష్యులలో ఒకడై ఆ క్షణం నుంచి కూడా బౌద్ధ ధర్మాన్ని బుద్ధుడు బోధించిన బోధనలను కూడా ప్రపంచానికి అందించి ఎంతో వాంగ్మయాన్ని అందించాడు అలా ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి ఆ బుద్ధుడు పొందాడు అక్కడి నుంచి ఎన్నెన్నో చేశాడు ఆయన ఇప్పుడు మానవులను మార్చడం ఎట్లా మానవులలో దుఃఖాన్ని పోగొట్టడం ఎట్లా మానవులలో హింసను పోగొట్టడం ఎట్లా నువ్వు హింసను మానుకో అని చెబితే వింటాడా నువ్వు జంతువులను సంపవద్దు మాంసం తినవద్దు అని అంటే వింటాడా మనస్సు మారాలి ఎలా మనసు మార్చటం మనసు మార్చడానికి ఆ వ్యక్తిని శిక్షించవచ్చు ఆ వ్యక్తి తలదీయించవచ్చు ఆ వ్యక్తి కాడు చేతులు విరగొట్టవచ్చు ఏమీ చేయలేని అసహాయ స్థితిలో పెట్టవచ్చు కానీ ఆ వ్యక్తి మనసులో ఉన్న హింస పోలేదే శారీరకంగా అతడు హింస చేయలేని స్థితిని కల్పిస్తే కల్పించవచ్చునేమో కానీ మానసికంగా అతడిలో మార్పు లేదే మానసికంగా మార్పు తేవాలి కానీ కేవలం శారీరకమైనటువంటి మార్పు వల్ల ప్రయోజనం లేదు ఆనాడు అంగుళీమానుడు సుప్రసిద్ధుడైనటువంటి భయంకర హంతకుడు ఆ హంతకుణ్ణి చూసి జనం భయపడుతున్నారు ఆ రోజుల్లో రాజులంతా భయపడ్డారు ప్రజలంతా భయపడ్డారు ఆ దోమన అతడు ఉన్నటువంటి ప్రాంతంలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు అతడు ఎన్ని వందల మందిని చంపాడు ఎన్ని వేల మందిని చంపాడు చంపిన వాళ్ల యొక్క వేళ్ల ఎముకలను అతడు మెడలో కట్టుకొని తిరిగేవాడు అతన్ని అడ్డగించగలవాడు ఎదిరించగలవాడు ఎవరూ లేరు మహాసైన్యంతో బయలుదేరాడు చక్రవర్తి అతడికి బుద్ధుడు ఎదురుపడ్డాడు ఎక్కడికి వెళుతున్నావయా చక్రవర్తి అన్నాడు అంగుళీ మారుణ్ణి చంపడానికి వెళుతున్నాను వాడు మా రాజ్యంలో ఉండే ప్రజలనందరినీ హింసిస్తున్నాడు ప్రజలనందరినీ బాధ పెడుతున్నాడు ఎన్ని వందల మంది మరణించారో ఇప్పటికి వల్ల నేను సైన్యం తీసుకొని వెళుతున్నాను ఎట్లగైనా సరే వాడిని చంపాలా అంటే బుద్ధుడు అన్నాడు ఇడుగో నా వెనకాల ఉన్నాడు చూడు అంగోళీమాలుడు ఇతడే అన్నాడు రాజు ఆశ్చర్యం వేసింది అదేమిటండి ఇంతటి మహాహంతకుడు అంత క్రూరుడు దుర్మార్గుడు ఘోరుడు దురాచారుడు దుర్మార్గుడు దుష్టుడు అతడు మీ వెంట శిష్యుడై వస్తున్నాడేమిటి ఆశ్చర్యం కలిగింది అంటే బుద్ధుడు అన్నాడు వాణ్ణి అడగండి అంటే అప్పుడు అంగోళీమాలుడు చెప్పాడు నేను చూశాను నేను సంపుదామని ప్రయత్నించాను బుద్ధుడిని అతడు నీ ఇష్టం చంపుకో ఆయన వెంటబడ్డాను ఎంత దూరం వెళ్ళినా మరింత దూరంలో ఉన్నట్టుగా ఉన్నాడు అందటం లేదు నాకు ఆయన ఏం పరిగెత్తటం లేదు నేను పరిగెత్తుతున్నాను కానీ ఆయన అందుకోలేకపోయినాను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన కన్నుల్లోకి చూశాను ఆ కన్నుల్లో ఏదో అనంతమైనటువంటి దయా సముద్రాల తరంగాలు ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది నా హృదయంలో నా అంతరంగంలో అంతకుముందు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలన్నీ పోయినాయి నా మనస్సు క్షాళితమైంది మహాపురుషుడు మహానుభావుడు నాకు జ్ఞానం కలిగించాడు నాలో ఉన్న క్రౌర్యాన్ని తొలగించాడు నాలో ఉన్న దుర్మార్గాన్ని తొలగించాడు ఇవాళ మీరు చంపితే చంపండి నేను ఇప్పటికి కొన్ని వందల వేల మందిని చంపాను శిక్షగా మీరు ఏమి చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను చక్రవర్తి అన్నాడు అంగుళీమాలడు బుద్ధుడు అన్నాడు మనసు మారిన వ్యక్తి పాపాలు పోగొట్టుకున్న వ్యక్తి హృదయం క్షాళితమైనటువంటి వ్యక్తి ఇతడిని ఇప్పుడు ఇంకా చంపాల్సిన పని ఏమున్నాయి ఇతడిలో ఉన్న క్రౌర్యం చంపబడింది ఇతడిలో ఉన్న దుర్మార్గం చంపబడింది అంటే అప్పుడు ఆ చక్రవర్తి ఆయన మనిషి మారిపోయిన తర్వాత ఇంకా చంపేది ఏముంది మీ శిష్యుడైన తర్వాత అని వెనక్కు వెళ్ళాడు అంటే మానవుణ్ణి మార్చాలి మానవుని అంతరంగంలో ఉండేటువంటి దుర్మార్గాన్ని పోగొట్టాలి అతడి హృదయంలో ఉండేటువంటి దౌష్ట్యాన్ని పోగొట్టాలి దాన్ని సంహరించాలి అతడిలోని కామం అతడిలోని క్రోధం అతడిలోని లోభం మానవుడిలోని మోహం మదం మాత్సర్యం వీటిని సంహరించాలి మానవుణ్ణి సంహరించటం కాదు కనుక మానవునిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని జయించటానికి తగినటువంటి ధ్యానయోగ మార్గాన్ని మహత్తరమైనటువంటి దివ్య మార్గాన్ని బుద్ధ భగవానుడు ఈ ప్రపంచానికి అందించాడు ఈ విశ్వానికి అందించాడు అది అందుకుంటే మనము బుద్ధులం కావచ్చు మనము కూడా బోధిసత్వులం కావచ్చు ఎట్లా తపస్సు చేస్తే ఆయన ఎట్లా బుద్ధుడైనాడు అంతకుముందు ఎందరు బుద్ధులు వచ్చారు ప్ర బుద్ధై ప్రత్యేక బుద్ధై్రావకైశ్చ నిశేవితా ఏ మార్గమైతే బుద్ధుల చేత ప్రత్యేక బుద్ధుల చేత అనంత యుగ యుగములలో వస్తున్నటువంటి బోధిసత్వుల చేత ఆరాధించబడిందో ఆ ధ్యానయోగ మార్గం ఆ దివ్యమైనటువంటి మార్గం ఆ మార్గంలో సాధన చేస్తే ప్రయాణం చేస్తే మనం కూడా బుద్ధులం కావచ్చు కరుణ కవి అంటాడు ప్రతి వ్యక్తి బుద్ధుడు కావాలి ప్రతి వ్యక్తి బోధిసత్వుడు కావాలి బుద్ధుడై సుషుప్తుల ప్రబుద్ధుల శేయుం శాంతి సత్య ధర్మో ధర్మోరణార్థమై బ్రతుకు నొగ్గుము మానవసేవే సిద్ధికి త్రోవా చిందడి ప్రేమ సుధాశ్రవంతులర్పు మున్ నిద్రపోతున్న వాళ్లను మేల్కొల్పు మాయా మోహితులైనటువంటి సమాజ సామాన్య జీవులను మేల్కొల్పు ఈ జయోస్మారా కుమారా అహింస్యుతుల్ దశ దిశల్ వెలిగింప ప్రపంచమెల్లా నీ ప్రేమ రసైక వృష్టి కురిపింపురా కరుణాకళాధరా ఈ ప్రపంచమే స్వర్గం కావాలి ఎక్కడో స్వర్గం ఏ దివ్యలోకాలంలోనో కాదు ఈ మానవ భూమి స్వర్గ భూమి కావాలి హలాహలం అమృతం కావాలి నీ ప్రేమ అమృత వృష్టిలో ఈ ప్రపంచమంతా తడిసిపోవాలా ఓ మానవుడా నీవు దివ్యత్వాన్ని పొందు బుద్ధత్వాన్ని పొందు ఈ ప్రపంచంలో కామమోహితులైన వ్యక్తులే అడుగడుగునా కనిపిస్తారు ప్రేయసి ప్రేమలోనే జీవితాన్ని గడుపుకుంటూ అదే సమస్తము అనుకునేటువంటి వాళ్ళే కనిపిస్తారు क्रीडा सरुणस्तावत्ता वृद्धस्तावत्तासक्त पर ब्रह्मि को स आचार्य शंकुन आड़कोटमें वो तरुणु क्रीड వృద్ధస్త వచ్చింత ఆసక్త ముసలితనం వచ్చిందంటే రకరకాల ఆలోచనలు అదేమైతుందో ఇదేమవుతుందో నా ఆస్తి ఏమైతుందో నా పిల్లలు ఏమవుతారో నా పొలాలు ఏమైతాయో నా ధనం ఏమైతుందో ఇవే ఆలోచనలతో ముణిగిపోతూ ఉంటాడు పరబ్రహ్మమును గురించి ఆలోచించేటువంటి వాడు కనపట్టలేదే అని అంటాడు ప్రేయసి ప్రేమలోన కనిపించడి తీయని స్వర్గం కాదు దరిద్ర నారాయణులేడ్చుచుండి తదశ్రులంతుడు వంగీ ప్రేయసి నీ కట లభించునూ కోట్ల కొలంది స్వర్గముల్ ఎప్పుడైతే నీవు వ్యష్టిలో నుంచి సమష్టిలోకి ప్రవేశించావో వైయక్తికమైన సుఖానుభూతి నుండి సామాజికమైనటువంటి దివ్యానుభూతిని పొందటానికి ప్రయత్నం చేస్తావో ఎప్పుడైతే నీ సుఖాలు వదులుకోని త్యాగేనైకేన అమృతత్వ మానశు త్యాగము చేత అమృతత్వం పొందాలి అని ఉపనిషత్తులు చెప్పినయో ఆ మార్గంలోకి ప్రవేశిస్తావో అప్పుడు నీవు అమృతపుత్రుడి అవుతావు అప్పుడు నీవు సిద్ధార్థుడి అవుతావు అప్పుడు నువ్వు బుద్ధుడి అవుతావు అప్పుడు నీవు మహర్షివైతావు బ్రహ్మర్షివైతావు కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యములకు అతీతమైనటువంటి స్థితి నీకు వస్తుంది అయితే ఈ స్థితిని సాధించటానికి కష్టపడాలి ధ్యానం చెయ్యాలి యోగ సాధన చెయ్యాలి జీవితమే ఒక తపస్సుగా నిరంతరం పరితపించాలి ఆ దివ్యమైనటువంటి శక్తిని నీలోకి ఆవాహన చేసుకోవాలి ఆవాహన చేసుకుంటే నీవు వ్యక్తిగత స్థాయి నుండి ఆ అవ్యక్తమైనటువంటి దివ్య భావనను అందుకుండేటువంటి స్థాయికి చేరుకుంటావు ఇక్కడ ఒక సాధకుడి యొక్క జీవితాన్ని మీ ముందుంచుతాను ప్రసిద్ధమైనటువంటి కథ విశ్వామిత్రుడు మహర్షి విశ్వామిత్రుడు ఒక రాజకుమారుడు జీవితంలో అతడు వశిష్ఠుని వల్ల కష్టపడ్డాను అని అనుకున్నాడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు ఒకసారి వేటకు వెళ్ళి సైన్యంతో వెళ్ళాడు వశిష్ఠుడు తన హోమధేనువు యొక్క సహాయంతో ఆయనకు అందరికి ఇన్ని వేల మందికి ఆతిథ్యం ఇచ్చాడు ఆ ధేను తనకుంటే బాగుండును అన్న స్వార్థం అతడికి కలిగింది ఇతరుల యొక్క ఆస్తి నాకు కావాలి ఇతరుల సంపద నాకు కావాలి ఉట్రవుడియంగా రావాలి వీలైతే చాలా సుఖంగా రావాలి సులభంగా రావాలి ఇవాళ ధనాన్ని సంపాదించటానికి మానవ ప్రపంచంలో ఏ మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడుతున్నారు ఏ అక్రమమైనా సరే అన్యాయమైనా సరే ధనార్జన ధ్యేయం విశ్వామిత్రుడు కూడా అట్లానే అనుకున్నాడు తనది కాని వస్తువు తనకు కావాలి అని అనుకున్నాడు ధేనువుని అడిగాడు వశిష్ఠుడు ఇవ్వలేదు బలవంతంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు ఆ ధేనువులో నుండి సృష్టించబడినటువంటి సైన్యం వల్ల తన సైన్యమంతా నశించింది దివ్యమైన ఋషి శక్తి ముందు తన శక్తి అల్పమైంది అని గ్రహించాడు ఎట్లా తాను కూడా వశిష్ఠుడంత వాడు కావాలి కావాలా ఎలా కానీ ధ్యేయం మంచిదే కానీ ఆ ధ్యేయం అనుసరించడానికి కావలసిన సాధనం ఎట్లా యద్దుకరం ఎద్దురాపం యద్దుర్గం ఎత్ యదు దుస్తరం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం ఏది మానవ ప్రయత్నం వల్ల పురుష ప్రయత్నం వల్ల లౌకికమైనటువంటి ప్రయత్నం వల్ల సాధ్యం కాదు దాన్ని తపస్సు వల్ల సాధించాలి విశ్వామిత్రుడు తపస్సు చేద్దాము అని అనుకున్నాడు కూర్చున్నాడు గాయత్రీ విద్య అతడికి సాక్షాత్కరించింది గాయత్రి మాత అతడిని ఎన్నుకున్నది అతడికి తన మంత్రం ఆమె అనుగ్రహించింది వెయ్యి ఏళ్ళు తపస్సాధన చేశాడు వెయ్యి ఏళ్ళు తపస్సాధన చేస్తే అనంతమైనటువంటి శక్తి వచ్చింది ఇక్కడ చూడండి ఇంతకుముందు బుద్ధుడి గురించి చెప్పుకున్నాం బుద్ధుడు తపస్సు చేసినప్పుడు బుద్ధుడు ధ్యానం చేసినప్పుడు అతడిని వ్యామోహ పెట్టడానికి అతడి మనస్సును ఆక్రమించుకోటానికి ఆకర్షించటానికి